శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవ రచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచమహాభూత వివేక మనబడు ద్వితీయ ప్రకరణంలో అరవై ఆరవ శ్లోకం తెలుసుకున్నాము ఇప్పుడు విచార స్వరూపమేవో దర్శయతి ఆ విచారం యొక్క స్వరూపాన్ని చెప్తూ స్వరూపం ఏమిటి మీరు చెప్పండి విచార చంద్రోదయం అభ్యాసం చేసినారు కదా మీరు ఆత్మా అవరు అనాత్మాకు భిన్ను కరికే జాన్ సో విచారక స్వరూప ఆత్మ మరియు అనాత్మను రెండిటిని వేరుగా తెలుసుకోవడం ఇది ఆత్మ ఉన్నది ఇది అనాత్మ ఉన్నది అనాత్మ ఆత్మ కాదు ఆత్మ అనాత్మ కాదు అని భిన్నంగా వేరు చేసి తెలుసుకొనుట ఇది విచారం యొక్క స్వరూపం మరి ఆ విచారము దేని వల్ల కలుగుతుంది హేతు ఏమిటి విచారానికి అంటే ఈ విచారము ఈశ్వర కృప వేద కృప గురు కృప మరియు అంతఃకరణ కృప అనేటువంటి నాలుగు కృపలు ఉంటేనే గాని విచారము పొడుముతుంది విచారం కలుగుతుంది ఈ విచారం యొక్క ఫలమేమిటి విచారం చేస్తే జ్ఞానం కలుగుతుంది ఎటువంటి జ్ఞానము అజ్ఞానాన్ని పోడగొట్టి మనకు మోక్షమును ప్రసాదించేటువంటి జ్ఞానము ఏ జ్ఞానం అంటే దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానము ఇది విచారం యొక్క ఫలం మరి ఈ విచారం ఎంతవరకు చేయాలి దీని అవధి ఏమిటి దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం గలైతే పూర్తి అయితే ఇంకేం దాని అవధి అదే సరే విచారం చేయాలి విచారం చేస్తే దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది దాని చేత అజ్ఞాన నివృత్తి ద్వారా మోక్షం కలుగుతుంది ఇది దాని యొక్క ఫలము మరి అవధి కూడా అయిపోయింది సరే ఇది బాగానే చెప్పారు కానీ విచారం చేయాలి అంటున్నారు కాని విచారం చేయాలి విచారానికి విషయం ఏమిటి అని అంటే కోహం కథం ఇదం కోవై కర్త విద్యే ఉపాదానం కిమస్తే విచారో అని జగద్గురు శంకరాచార్య వారు అప్రోక్షానుభూతిలో చెప్పిన ప్రకారంగా నేనెవరిని ప్రపంచం అంటే ఏమిటి మరి బ్రహ్మమంటే ఎవరు ఈ మూడే విషయాలు విచారానికి ఈ దేహాదిక సంఘాతానికి భిన్నంగా దీనికి సాక్షి ఏ కూటస్థ చైతన్యం అదే నేను ఆ నేనే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మ చైతన్యము ఇక ఈ ప్రపంచం ఏదైతే ఉండదో ఇది జడము అనాత్మ అహంకార్ అహంకారసే అది జో అనాత్మ వస్తు సో బంద్ కయ్యే హే ఇదే ప్రపంచం లేదా సమష్ వ్యష్టి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మరియు వాటి యొక్క అవస్థలు వాటి యొక్క ధర్మాలు అందులోనే పంచకోశాలు అన్ని వస్తాయి ఏమంటాము ప్రపంచము అంటాము ఈ ప్రపంచం యొక్క విచారణ చేయాలి నేనెవరో విచారం చేయాలి పరమాత్మ అంటే ఎవరో విచారం చేయాలి విచారానికి విషయాలు మూడు పరి ఈ విచారం యొక్క ఉపయోగం ఏమిటి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా అహం బ్రహ్మాష్టమి అనేటువంటి దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానమే విచారానికి ఫలము అదే ప్రయోజనము అదే ఉపయోగం అది ఎట్లా కలుగుతుంది అని అంటే తత్వం బాధితి మహావాక్యాల యొక్క విచారం ద్వారా అందుకే విచారం తప్పకుండా చెయ్యాలి ఎందుకు చెయ్యాలి ఇంకా మనం చెప్పుకున్నాం కదా అవిచార కృతో బందో విచారేణ నివర్తతే విచారం చేయనందువల్ల మనకు ఈ బంధం ఏర్పడింది అందుకని విచారం చేస్తే ఆ బంధం యొక్క నివృత్తి అయితే విచారేణ వినష్టాయం శిష్యతే స్వయం విచారం చేసినట్లయితే మాయాం వినష్టం మాయా అంటే ఆ ఎప్పుడైతే నష్టమైపోతుందో ఇక కల్పితమైనటువంటి అజ్ఞానము తత్కార్యం అంతా బాధ ఇక స్వయం శిష్యతే స్వయంగా తానే మిగులుతాడు ఇది విచారము యొక్క ప్రయోజనం విచారం యొక్క స్వరూపం ఇప్పుడు స్వయంగా గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు అరవై ఏడవ శ్లోకం చూడండి భిన్నేసీ శబ్ద భేదాది వృత్తు ఎప్పుడైతే అనాత్మైనటువంటి ఆకాశం నుండి అంటే ఉపలక్షణంగా దేహాదిక ప్రపంచం నుండి ఆత్మను భిన్నం చేసి తెలుసుకుంటామో అప్పుడు మనకు అవశిష్టమైనటువంటి పరబ్రహ్మమే అధిష్టాన రూపంలో తెలియబడుతుంది ఏ విధంగా రజ్జు ఎందు సర్పభ్రాంతి కలిగిన చోట ప్రకాశం యొక్క సహాయం చేత మనం చేసినట్లయితే ఆ కల్పితమైనటువంటి నామరూపాత్మకమైన ఏ సర్పం సమానం అవుతుండను అది నివృత్తమయ్యి ఇంకేం మిగులుతుంది అధిష్టానం అనేటువంటి రజ్జువే అవశేషంగా ఉంటుంది ఎంతవరకు మనం విచారం చేయము ఆ అధిష్టానము మరి అధ్యస్థము రెండు కలిసి ప్రతీత అవుతాయి అయం సర్పహ అయం అనేది అధిష్టానాంశం సర్పము కల్పితము కానీ రెండు కలిసి ప్రతీత అవుతాయి ఇంత పూర్వం చెప్పుకున్నాం కదా సద్వస్తువు ఆకాశంతో కలిసి ప్రతీత అవుతుంది అట్లే ఈ సంపూర్ణ జగత్తును తీసుకోవాలి ఉపలక్షణంగా ఆకాశం చోట ఇదంతా కూడా తాదాత్మ్య ఆపన్నమై ప్రతీతి అవుతుంది ఆ బ్రహ్మము పృతగ్గా మనకు గోచరించడంలే మరి విచారం చేస్తే గాని మనకు ఆ బ్రహ్మము పృథగ్గా సచ్చిదానంద రూపం చేత లేదా అస్థిభాతి రూపం చేత తెలియబడుతుంది అందుకోసమే మనం ఏం చేయాలన్నాడు విచారం చేయాలన్నాడు విచారం చేస్తే అప్పుడు భిన్నే వియత్ ఆకాశాన్ని భిన్నం చేసినామనుకో భేదం చేసినాము వేరు చేసినాం అనుకో అప్పుడు సతీ ఇక ఆ సదువస్తువు అవశిష్టమై మిగులుతుంది ఈ సదు వస్తువు నాకు ఆకాశానికి శబ్ద ఉన్నది మరి బుద్ధి కూడా ఉన్నది ఈ భేదాన్ని చేసినట్లయితే మనకు అవశిష్టమైనటువంటి పరబ్రహ్మ వస్తువు యథాతథంగా తెలుస్తుంది ఇక అది ఎట్లా తెలుసుకోవాలి వాయువాది అనువృత్తం సన్ నతు వ్యోమేతి భేద దేహి సత్ ఏదైతే ఉన్నదో అది ఆకాశం నందు వాయువు నందు తేజం నందు జలం నందు పృథ్వీయందు అదేవిధంగా ఆకాశాది పంచభూతాల యొక్క కార్యమైనటువంటి ఘటపటాది ప్రపంచం నందు అన్నిటి కూడా అస్థి అస్థి అస్థి అస్థి అనే రూపం చేత అనుసృతమై ఉంది కాని ఆకాశం ఏదైతే ఉందో అది వాయువాదు అనువృత్తం లేదు ఏ విధంగా ఆకాశ అస్థి వాయు అస్థి తేజ అస్థి అని ఆ అస్థి అనేటువంటి సద్వస్తువు యొక్క ఉనికి అన్ని పదార్థాలతో అనువృత్తమై కనపడుతుంది కానీ ఆకాశం యొక్క ప్రతీతి అట్లా ఉందా వాయువాదులతో అనువృత్తి ఉందా వాయు ఆకాశం తేజ ఆకాశం జలం ఆకాశం అని ఇట్లా వాయువాదులతో కలిసి అనివృత్తమై ఆకాశం యొక్క ప్రతీతి అవుతుందా అవుతలేదు ఇక ఇదే భేదధీయ అంటాడు ఆయు ఆకాశానికి సదువస్తూకున్నటువంటి భేద దీహి దీ అంటే బుద్ధి వృత్తి జ్ఞానం రెండు ప్రకారాలు స్వరూప జ్ఞానము వృత్తి రూప జ్ఞానం స్వరూప జ్ఞానం అనేది అది ఉంటుంది కానీ వృత్తి జ్ఞానము వృత్తి ఉదయించినప్పుడు ఉంటుంది వృత్తి నష్టమైతే జ్ఞానం నష్టమైతే ఘట జ్ఞానం ఉత్పన్నం పట జ్ఞానం నష్టం అనే విధంగా వ్యవహారం అయితుంది ఇది జ్ఞానము వృత్తి జ్ఞానము అయితే ఇక్కడ ఇది ఆకాశం ఉన్నది ఇది సద్వస్తు ఉన్నది అనేటువంటి భేద జ్ఞానము అవుతుంది ఇక్కడ రెండు హేతువులు చెప్పినాడు మనకు శబ్ద భేదం ఉన్నది మరియు ధిభేదం ఉన్నది జ్ఞానభేదం కూడా ఉన్నది శబ్దభేదం ఏది బ్రహ్మము అనేది ఒక శబ్దము ఆకాశం అనేది శబ్దము ఈ రెండిట్లో భేదం ఉన్నది ఆకాశ శబ్దము బ్రహ్మం కాదు బ్రహ్మ శబ్దం ఆకాశం కాదు శబ్దభేదం ఉన్నది అట్లే వాయువాదు అనువృత్తి లేదు సద్వస్తువు మాత్రం అనువృత్తి ఉంది ఇది భేద ఈ రెండు హేతువుల చేత ఆకాశం నుండి మనము వేరు చేసి తెలుసుకోవాలి అంటాడు సతి భిన్నే అంటే భిన్నే ఇది ప్రతిజ్ఞాత అర్థే ఆకాశం నుండి సద్వస్తువును వేరు చేయాలి అనేటువంటి ఏ ప్రతిజ్ఞ చేయబడి దానికి హేతువు చెప్పినాడు ఏమని శబ్ద భేదాత్ మరి బుద్ధే అన్నాడు శ్లోకంలో శబ్దభేదం ఉంది మరియు బుద్ధి భేదం కూడా ఉన్నది శబ్ద భేదం ఏది వియత్ సత్ శబ్దయోహో అపర్యా వియత్ శబ్దము వేరే ఉంది వియత అంటే ఆకాశం ఆకాశం అనే శబ్దం వేరే ఉంది మరి సత్ శబ్దం వేరే ఉంది ఇవి రెండు పర్యాయాలు కావు మరే మనగా ఉన్నాయి ఒకే వస్తువుని చెప్పేటువంటి అనేక శబ్దాలకు పర్యాయ శబ్దాలు అంటారు ఉదాహరణకు ఘట కుంభ కలస చెప్తాం మనం ఈ ఘటమన్నా ఉండనే కుంభమన్నా ఉండనే కలశమన్నా ఉండనే ఒకే వస్తువును బోధించేటువంటి భిన్న శబ్దాలు ఇవి ఏమి శబ్దాలు అంటారు పర్యాయ శబ్దములు అంటారు కానీ సత్శబ్దము ఆకాశ శబ్దము పర్యాయాల కాదు దాని యొక్క ప్రవృత్తి వేరే ఉంది దీని యొక్క ప్రవృత్తి వేరే ఉంది ఒకే వస్తువును బోధించే శబ్దాలు కావు ఇవి భిన్న శబ్దాలు అపర్యాయములు ఉన్నాయి అందుకని శబ్ద భేదం ఉంది మరియు బుద్ధి హేచ్ భేదత బుద్ధి భేదం కూడా ఉంది బుద్ధి అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం కదా తమేవో హేతు విశదయతి ఆ బుద్ధి భేదం అనేటువంటి హేతునే విశదీకరించినాడు శ్లోకంలో వాయువాదిషు సత్ అనువృత్తం వ్యోమ తు ఇది అని చెప్పినాడు డెబ్బై అంకం సత్ వాయువాదిషు భూతేసు సన్ వాయు సత్తేజ ఇవం ప్రకారేణ అనువృత్తం భాషతే సద్వస్తువు ఏదైతే ఉందో పరబ్రహ్మ వస్తువు అది వాయువాదుల్లో అనువృత్తమై ఉన్నది ఏ విధంగా వాయు సన్ తేజ సన్ జలం సన్ పృథివీ సన్ సన్ అంటే అస్థి ఉన్నది వాయు ఉన్నది తేజం ఉన్నది జలం ఉన్నది పృథివీ ఉన్నది ఈ ఉన్నది అనేటువంటి ఏ ఉనికి ఉన్నదో అస్తిత్వం ఉన్నదో ఇది సద్వస్తు ఆ సద్వస్తువు వాయువాదుల్లో అనుసూతమీ మనకు ప్రతీతి అవుతుంది కానీ ఏవం భాషతే కాని ఆకాశం మాత్రం ఆ విధంగా భాషించదు వాయువాదులు అనువృత్తం అయి సదు వస్తువు వలె భాషించదు ఇది ఎది జ్ఞానం అంటే సదువస్తు వాయువాదు అనువృత్తమై భాషిస్తుంది వ్యోమం అంటే ఆకాశం వాయువాదు అనువృత్తమై సదువస్తువు వలె అనేటువంటి ఈ భేద బుద్ధి ఏదైతే ఉందో ఎత్తు జ్ఞానం స భేదీహి భేద బుద్ధి ఇత్య ఈ భేద బుద్ధి ఈ భేద బుద్ధి మరియు శబ్ద ఈ రెండు ఆకాశం నుంచి సద్వస్తుని వేరుజేవిటకు హేతువులు అన్నాడు ఈ విధంగా అరవై ఏడు శ్లోకం అయిపోయింది అరవై శ్లోకానికి అవతారిక చూడండి ఏం సదాకాశయోహో భేదం ప్రసాద్య వ్యోమ్న సత్తా ఇది భ్రాంత్యా ప్రతి తర్మి ధర్మ భావస్య విచారేణ వ్యత్యయం దర్శయతి విధంగా భేద బుద్ధిని అంటే విచారం వివేకాన్ని చూపెట్టి ఇంతదనక భ్రాంతి చేత నయ్యాయకాదులకు ఆ బ్రహ్మం యొక్క సదంశము సత్తా జాతి రూపం చేత వాళ్లకు ఆకాశాది పదార్థాల యొక్క ధర్మ రూపం చేత భాషమానం అవుతుంది అని అన్నారు కదా అది భ్రాంతి చేత కలుగుతుంది వాస్తవం కాదని పూర్వం చెప్పుకుంటూ వచ్చాం అయితే ఇప్పుడు ఆ భ్రాంతి చేత ప్రతీతమైనటువంటి ధర్మధర్మ భావం ఏదైతే ఉన్నదో అది విచారం చేత తొలగిపోతుంది వ్యత్యయం అంటే అది పూర్వవర్త వల్ల యథార్థంగా తెలుస్తుంది ఎప్పుడు విచారం చేసినప్పుడు అంటే భ్రాంతి తొలగిపోయి మళ్ళీ యథాతథంగా బ్రహ్మ వస్తువు యొక్క దర్శనము అవుతుంది అని ఉత్తర శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ఇక్కడ టిప్పన్లు మిగిలిపోయినాయి చూడండి ఎనభై మూడో పర్యాయం అంటే దేనికంటారు ఏకార్థ భిన్న భిన్న శబ్ద పరస్పర పర్యాయికయ్య ఒకే అర్థమును బోధించేటువంటి భిన్న శబ్దాలకు పర్యాయ శబ్దములు అంటారు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ఘటకుంభ కలశం ఈ మాదిరిగా ఒకే అర్థాన్ని బోధిస్తాయి కానీ శబ్దాలు మాత్రం భిన్న భిన్నంగా ఉంటాయి వాటికి పర్యాయ శబ్దములు అంటారు తిష్టే విపరీత అంటే ఈ పర్యాయ శబ్దాలకు విపరీతంగా అనగా భిన్న అర్థం వాళ్ళే భిన్న అర్థభేదం ఉంటుంది శబ్ద భేదం ఉంటుంది అటువంటి భిన్న అర్థాలను చెప్పేటువంటి భిన్న భిన్న శబ్దాలకు ఏమంటారు అపర్యాయ ఇవి అపర్యాములు అంటారు ఒకే అర్థాన్ని బోధించడం లేదు కదా భిన్న బోధిస్తున్నాయి శబ్దాలు కూడా భిన్నం ఉన్నాయి అందుకని ఇవి అపర్యాయ శబ్దములు అనబడతాయి అనుమాన సూచిత ఇక్కడ రెండు హేతులు చెప్పినాడు భేద రెండు హేతులు చెప్పాడుగా శ్లోకంలో శబ్ద ఉన్నది బుద్ధి భేదం ఉన్నది అన్నాడు అవి హేతువులు చెప్పాడు ఎప్పుడైతే హేతువు చెప్తామో అప్పుడు అనుమానం చేయడానికి వస్తుంది ఈ విధంగా అనుమానం చేయవచ్చు అంటాడు సత్ అవర్ ఆకాశ పరస్పర భిన్నహే సత్తు వేరే ఆకాశం వేరే ఈ రెండు పరస్పరములు భిన్నములు ఇది ప్రతిజ్ఞా వాక్యం ఇక హేతు ఏమిటి దోను ఇంకే నాముకు అపర్యాయ హో నేతే ఈ రెండింటి యొక్క పేర్లు శబ్ద భేదం ఉన్నదని హేతు చెప్పినాడు కదా మొదటి హేతు ఆ శబ్దభేద హేతును చూపెడుతున్నాడు ఇక్కడ దోనుకే నాకు అపర్యాయ హో నేతే ఇది హేతు అంటే సత్ అనేటువంటి శబ్దం వేరే ఆకాశం అనే పేరు వేరే దోనుకే నాముకు అపర్యాయ హో నేతే రెండిటి యొక్క పేర్లు అంటే శబ్దములు అపర్యాములు ఉన్నాయి ఏకార్థ వాచి కావు ఇవి భిన్నార్థ వాచకములు అందువల్ల సద్వస్తువు అంటే ఆకాశం గాదు ఆకాశం అంటే సద్వస్తువు కాదు రెండు పరస్పరం భిన్నములున్నది ఏ విధంగా అంటే ఘట పట్లకి న్యాయి ఏ విధంగా ఘటము వేరు పటము వేరు రెండిటికి భేదమున్నది అట్లే సద్వస్తువు వేరు ఆకాశం వేరు రెండిటికి పరస్పరము భేదమున్నది అని శబ్ద భేద రూప హేతువుతో అనుమాన ప్రయోగం చేసి చూపెత్తాడు అట్లే బుద్ధి భేద హేతువుతో కూడా అనుమానం చేసి చూపెడతాడు చూడండి ఎనభై నాలుగవ టిఫనము ఇహా బిహా అనుమానం ఓ విహే ఇక్కడ కూడా ఈ అనుమానం అయితే ఆకాశ భిన్న హై సద్వస్తువు మరియు ేదం చేత కూడా సదు వస్తువుకు ఆకాశానికి భేదం ఉంటుంది ఘట బుద్ధి వేరు పట బుద్ధి వేరు ఈ బుద్ధి భేదం చేత ఘట పటాల్లో పరస్పరం భేదముంది యి ప్రత్యక్తత్వ వివేక కే తిను సే సాత్వే శ్లోక పర్యంత సర్వకాల మే జ్ఞాన క్రతిపాదన కయా జ్ఞాన కేద కహ్య అయితే పూర్వోత్తరక విరోధు అవే తత్వ వివేకంలో మూడో శ్లోకము నుంచి ఏడో శ్లోక పర్యంతము జ్ఞానము సర్వకాలంలో ఒకటే ఉంటుంది నిత్యం ఉంటుంది అని ప్రతిపాదిస్తూ వచ్చాడు కదా గ్రంథకర్త అక్కడనేమో జ్ఞానం నిత్యం అన్నావు బుద్ధి అంటే జ్ఞానము భేదం చేసి చెప్తున్నావు జ్ఞానభేదం ఎట్లా ఉంటది జ్ఞానం ఏకం నిత్యం అని అక్కడ చెప్పారు ఇక్కడ జ్ఞానభేదం చెప్తున్నావు అని ఈ విధంగా పూర్వోత్తర విరోధం వస్తుంది కదా స్వామిజీ అని శంక చేస్తే తి అయినా కూడా అక్కడి ప్రసంగం వేరు ఇక్కడి ప్రసంగం వేరు నాయన అంటాడు పూర్వ ప్రథం ప్రకరణమే చేతన రూప జ్ఞానక అభేద ప్రతిపాదన కియాహ్ అక్కడ సద్ప చైతన్యం యొక్క ఏదైతే స్వరూప జ్ఞానం ఉన్నదో అది నిత్యం అభేదమున్నది ఏకమున్నది మాసాబ్ద యుగ కల్పేసు గతగమ్యనే కదా నష్టమేతి నచోదేతి సంవిదేక స్వయం ప్రభ అనంటూ మాసంలో కల్పంలో దిన గంటల్లో వారంలో నెలల్లో అయనంలో సంవత్సరంలో కల్పాల్లో యుగాల్లో అన్నిటిలో కూడా జ్ఞానము ఏకరీతిగా ఉంటుంది ఏకమే అని అక్కడ ప్రతిపాదన జరిగింది ఆ జ్ఞానం ఏ జ్ఞానము స్వరూప జ్ఞానం ఇక్కడ ఇహ బుద్ధికి వృత్తి రూప జ్ఞానక భేదక ఇక్కడ బుద్ధి వృత్తి రూప జ్ఞానం యొక్క భేదం చెప్తున్నాడు సద్రూప బ్రహ్మం యొక్క జ్ఞానం ఒకటి ఆకాశ జ్ఞానం ఒకటి ఈ రెండు జ్ఞానాలు ఎటువంటి జ్ఞానాలు బుద్ధి వృత్తి రూప జ్ఞానాలు వీటిలో భేదం ఉంది అందువల్ల ఆకాశము సద్వస్తువుల్లో భేదం ఉంది అని ఇక్కడ తెలుసుకోవాలి వృత్తి రూప జ్ఞానము యొక్క భేదం చెప్పబడుతుంది ఇక్కడ అక్కడనేమో స్వరూప జ్ఞానం యొక్క అభేదం చెప్పడం జరిగింది ఇంత తేడా ఉంది ప్రకరణాన్ని బట్టి తెలుసుకోవాలి యాతే పూర్వోత్తరక విరోధం నహి హే అందు పూర్వోత్తర విరోధము రాదు పూర్వోత్తర విరోధం అంటే మేఘా దోషం రాదు ఎనభై ఐదవ ఆకాశక ధర్మి ఆశ్రయ భావ్ వారు సతక ధర్మ ఆశ్రిత భావ్ భ్రాంతి అవిచర్స ప్రతి ఊపి ఆకాశము ధర్మిగా దానిని ఆశ్రయించుకొని సత్ అనే ధర్మము ఉన్నది అని ఈ విధంగా భ్రాంతి చేత విపరీతంగా మనకు తెలియబడుతుంది వాస్తవంగా అధిష్టానము అధికరణము ఆశ్రయం ఎవరు బ్రహ్మము ధర్మం ఆకాశము ఇట్లా ఉండగా మాయా యొక్క అఘటన ఘటన పట్టిస్తం ఏదైతే అద్భుత మహిమ ఉన్నదో దాని చేత విపరీత ప్రతీతి అయ్యింది ఏమని ఆకాశమే ఆశ్రయము సద్వస్తు ధర్మము అని ఈ విధంగా విపరీతంగా ప్రతీత ఎందుకు అంటే అవిచారం వల్ల అన్నాడు తర్వాత ఇప్పుడు విషయంలోకి రండి ఎనభై అంకం ఏం సదాకాశయో భేదం ప్రసాద్య వ్యోమన సత్తా భ్రాంత్యా ప్రతీత్య ధర్మధర్మి భావస్య విచారేణ వ్యత్యయం దర్శయతి భ్రాంతి చేత సద్వస్తువు సత్తా రూపం చేత ప్రతీతి ఇప్పుడు విచారం చేసినట్లయితే దానికి విపరీతంగా తెలుస్తుంది అంటే చదువు వస్తువు అనేది ధర్మీ ఆకాశము ధర్మముగా తెలియబడుతుంది అంటే ఈ ఆకాశాది ప్రపంచం మీద అయితే ఉన్నది బ్రహ్మం యొక్క కార్యము అని తెలియబడుతుంది ఆ కార్యం కూడా నామరూపాలతో విచారం చేస్తే అది కూడా మిథ్యనే అని తెలుస్తుంది అప్పుడు ఇక కల్పిత వస్తువు నివృత్తం ఇంకేం మిగులుతుంది అది స్టానావశి సహకల్పి త వస్తున అని సూత సంహిత చెప్పిన ప్రకారంగా నామరూపాత్మైనటువంటి ఆకాశాది ప్రపంచం లేదా దేహాది ప్రపంచాన్ని నిత్యత్వ నిత్యం చేసినట్లయితే ఇక తదేపోవశిష్టవ కేవలోహం తదు ఏక అవశిష్ట ఆ సదురూపమైనటువంటి పరబ్రహ్మం ఒకటే అవశిష్టమై ఉంటుంది అది ఎవరు అంటే శివస్వరూపము మంగళ స్వరూపము ఆనంద స్వరూపము ఆ ఆనంద స్వరూపమే నేను శివ కేవలోహం అని ఈ విధంగా తెలుస్తుంది ఎప్పుడు విచారం చేసినప్పుడు అరవై ఎనిమిదవ శ్లోకం చదవండి సద్వస్తుమాత్మకం విచారం చేస్తే సద్వస్తు యొక్క ధర్మముగా ఆకాశం తెలియబడుతుంది ధర్మి సద్వస్తువుగా తెలియబడుతుంది ఈ విధంగా విచారం చేత మనకు యథార్థం తెలుస్తుంది అంటాడు సతహ ధీయా పృథ ఎప్పుడైతే సద్వస్తువును ఆకాశం నుంచి వేరు చేస్తామో ఇంత దగ్గర ఆకాశో అస్థి అని ఈ రూపం చేత మనకు ప్రతీతి కదా ఇప్పుడు అస్థి అనేటువంటి సదంశాన్ని సద్వస్తువును ఆకాశం నుంచి వేరు చేస్తే సద్వస్తువును వేరు చేశాము అసలు వాస్తవంగా ఆకాశానికి అస్తిత్వం ఉంటదాయిగా అస్థి అనేదే బ్రహ్మము ఆ బ్రహ్మము ఆకాశం నుంచి వేరు చేశాము వేరు చేసిన తర్వాత ఇప్పుడు ఆకాశానికి అస్తిత్వమే లేకుండా పోతుంది అంటే ఆకాశమే సిద్ధి ఇప్పుడు ఎనభై అంకం రూపరసాది అనువృత్త ద్రవ్యశ ఇవ ఆకాశ వాయువాదిషు అనువృత్తస్య సత ధర్మిత్వం రసాదిభ్యో వ్యావృత్త రూపస్య ఇవ వాయువాదిభ్యో వ్యావృత్త నభస ధర్మత్వం ఇత్యథం ఏ విధంగా సద్వస్తువు అధిష్టాన రూపంలో ఆశ్రయ రూపంలో ధర్మిగా ఉండే భ్రాంతి ఆ ధర్మి సద్వస్తువే ఆకాశం యొక్క ధర్మముగా విపరీతంగా తెలియబడింది మనకు ఇప్పుడు విచారం చేస్తే ధర్మి ధర్మిగా ధర్మం ధర్మముగా తెలియపడతాయి ఏ విధంగా అంటే దృష్టాంత సహితంగా చెప్తూ ఉన్నాడు నైయాయికుల యొక్క మతానుసారంగా ఇరవై నాలుగు గుణాలు ఉంటాయి కదా ఇరవై నాలుగు రూపరసాదులు ఉన్నాయి ఈ రూపరసాది గుణాలలో ద్రవ్యము అనుసృతమే ఉంటది ఎందుకు గుణము అనేది స్వతంత్రంగా ఉండదు గుణిని ఆశ్రయించుకొనే గుణముంటది మరి ఎప్పుడైతే గుణములు మనం చెప్తున్నామో అప్పుడు అక్కడ ద్రవ్యం తప్పకుండా ఉంటుంది అని నిశ్చయం అవుతుంది గుణం ఉన్నది అంటే గుణి తప్పకుండా ఉండాలి ఎందుకు గుణిని విడిచి గుణం ఉండదు గుణి అంటే ద్రవ్యం ద్రవ్యాన్ని విడిచి గుణం ఉండదు అందువల్ల ఏ విధంగా రూపరసాదులు చెప్తున్నప్పుడు వాటిల్లో ద్రవ్యం అనుసూతమై ఉంటుందో అదే విధంగా ఆకాశము వాయువు తేజము జలము పృథివీ గటము పటము వీటన్నిటిలో సద్వస్తువు అనుసూతమై ఉంటుంది స్వతహర్వము ఆ సద్వస్తువు అధిష్టాన రూపంలో ధర్మిగా ఉంటుంది ఆశ్రయముగా ఉంటుంది ఆధారముగా ఉంటుంది ఇక రసాదిభ్య వ్యావృత్త రూపస్యే ఇవ రసము మొదలైనటువంటి ఇతర గుణాల రూపము ఏ విధంగా వేరుగా ఉంటుందో అంటే రసాదుల్లో రూపము అనువృత్తమే ఉంటదా ఉండదు ద్రవ్యము అన్నిట్లో అనువృత్తమే ఉంటది కానీ ఇప్పుడు గుణాలలో మీరు విచారం చేయండి రూప రస గంధ ఇత్యాది గుణాలున్నాయి కదా అందులో ఈ రూపం రసాదుల్లో అనువృత్తమే ఉంటుందా అనుశ్చితమే ఉంటుందా వాటితో కలిసి ఉంటుందా ఉండదు అంటే వ్యావృత్తం ఉండదు భిన్నంగా ఉండదు అట్లే ఈ ఆకాశం ఉందో వాయువాదుల నుండి ఉన్నది అంటే వాయువాదులతో కలిసి ప్రతీతి కావడంలే భిన్నంగానే ఉన్నది కాని సద్వస్తువు ఆకాశంలో ఉంది వాయువులో ఉంది తేజంలో ఉంది జ్వరంలో ఉంది పృథ్వీలో ఉంది గట పటాదులో అది అన్నిట్లో అనువృత్తమై ప్రతీతి అవుతుంది ఏ విధంగా గుణాదుల్లో ద్రవ్యం వలె కానీ ఆకాశం వాయువాదుల నుండి భిన్నంగా ప్రతీతవుతుంది ఏ విధంగా అంటే రసాదుల నుండి రూపం ఏ విధంగా భిన్నంగా ఉంటదో వ్యావృత్తం ఉంటదో అదే విధంగా వాయువాదుల ఆకాశము వేరుగానే ఉంటుంది వ్యవృత్తం ఉంటుంది ఆ భిన్నమైనటువంటి ఆకాశము ధర్మము అనబడుతుంది దానికి అధిష్టానమైనటువంటి సదువస్తువు అది ధర్మి అనపడుతుంది ఈ విధంగా ఎప్పుడు తెలుస్తుంది అంటే విచారం చేస్తే తెలుస్తుంది అంతకు పూర్వం ప్రాంతి చేత విపరీతం ఆ సద్వస్తువే ధర్మముగా ఆకాశమే ధర్మిగా కనపడింది ప్పుడు విచారం చేస్తే ధర్మము ధర్మముగా ధర్మి ధర్మిగా యథాతత్ గా తెలుస్తుంది యథార్థంగా తెలుస్తుంది అంటే సద్వస్తు ధర్మి ఆకాశము ధర్మము అని తెలియబడుతుంది నను శంక తర్టాద్భిన్న రూప యథా వాస్తవత్వం తా సత భిన్న నభస అపి సత్ వ్యతిరేక్త నభస దుర్నిరూపత్వాత్ మావీ ఘటం అనేది ద్రవ్యము ఆ ద్రవ్యం నుండి రూపము భిన్నం ఉంటుంది రూపం అనేది గుణము ఘటం అనేది ద్రవ్యము సప్త పదార్థాల్లో ఇవి పృథక్ పదార్థాలు కదా ద్రవ్యము ఒక పదార్థము గుణము ఒక పదార్థము రెండు వేరువేరు పదార్థాలు అయితే ఈ ద్రవ్యము గుణము రెండు వేరువేరు పదార్థాలై ఉండి రెండు కూడా వ్యవహారిక సత్యములు ఉన్నాయి ద్రవ్య రూప ఘటము నుంచి వేరు చేయబడినటువంటి రూపము కూడా సత్యమే ఉంది అదే విధంగా సద్వస్తువు నుండి వేరు చేయబడినటువంటి ఆకాశము కూడా సద్రూపమే ఉంటది ఏ విధంగా వ్యవహారిక సత్యములు రెండు ఉన్నాయి ఘటము సత్యమే రూపము సత్యమే ఉంది అట్లే సద్భ్రహ్మ నుంచి వేరు చేయబడిన ఆకాశము కూడా సద్రూపమే చెప్పాలి అది కూడా సత్యమే చెప్పాలి అని ఈ విధంగా శంఖ ప్రాప్తం అయితే సద్వ్యతిరేక్త నభ సహా దుర్ని సత్ కంటే పృథగ్గా చేయబడినప్పుడు ఆ ఆకాశములకు అస్తిత్వమే లేకుండా పోతుంది ఆకాశం ఉన్నది అని నిరూపణ చేయడానికి రాదు సద్వస్తువు ఆ పదార్థాలతో కలిసి ప్రతీతి ఆ వస్తువులకు అస్తిత్వం ఉంది ఒకవేళ అస్థి అనేది సద్ప వస్తువు విరుచేయబడింది అనుకో అప్పుడు ఈ పదార్థాలకు నామరూపాలు లేకుండా పోతే వాటికి ఉనికి లేకుండా పోతుంది ఆ ఉనికి అనేదే సదువస్తువు ఆ ఉనికిని తీసేస్తే వీటికి అస్తిత్వం లేకుండా పోతుంది అది నిరూపించడానికే రాదు అని ఉత్తరార్థంలో చెప్పినాడు ధియా సతహా పృథక్కరే బ్రూహి వ్యోమ కిమాత్మకం ధియా అంటే బుద్ధి చేత సతహ పృథక్ ఆ ఆకాశమును సదువస్తువు నుండి వేరు చేసినట్లయితే కిమాత్మకం వ్యోమ బ్రూహి ఇప్పుడు ఆ ఆకాశం అనేది ఏ రూపంలో ఉంటా చెప్పు అది నిరూపించడానికే రాదు అధిష్టానం యొక్క సత్తను తీసుకొనే కల్పిత వస్తువుకు ఉనికి వస్తుంది అధిష్టానం యొక్క సత్తని కనుక వేరు చేస్తే కల్పిత వస్తువుకు ఉనికి లేదు అస్తిత్వమే లేదు అది సిద్ధే కాదు దుర్నిరూపత్వం అసిద్ధం ఇది సంగతి దుర్నిరూపిత్వం అనేది అసిద్ధం అంటే ఏమన్నట్టు నిరూపించడానికి వస్తుంది సద్వస్తువును వేరు చేసినప్పటికీ కూడా ఆకాశము ఉన్నది అని సిద్ధి చేయడానికి వస్తుంది అని ఈ విధంగా పూర్వపక్షం ప్రాప్తమైనప్పుడు అవకాశాత్మకం ఇది ఉత్తర శ్లోకం అరవై తొమ్మిదవ శ్లోకము అవకాశాత్మకం తచ్చేద్ అసత్తది చింత భిన్నం సతో సచ్చి బుద్ధి చేత ఆకాశమును సద్వస్తువు నుండి వేరు చేసినప్పుడు ఆకాశం యొక్క స్వరూపమేమిటి చుపు అంటాడు సిద్ధాంతి అవకాశాత్మకం తచ్చేద్ అసత్తి చింతితాం అవకాశాత్మకము ఆకాశము ఎందుకు పూర్వం మనం లక్షణం తెలుసుకున్నాం కదా అవకాశం ఇస్తున్నది ఆకాశము దాని స్వభావం చేత స్వరూపం చేత ఆకాశం ఉంటుంది అది సిద్ధి ఎట్లా కాదు దుర్నిరూపం ఎట్లయితుంది సదువస్తువు వేరు చేస్తే సదాంశం పోతుంది ఆకాశం నుండి పూర్వం మనం చెప్పుకున్నాం కదా ఆకాశంలో రెండు అంశాలు ఉంటాయి సదాంశం ఉంటది దాని స్వభావము ఏదైతే అవకాశాత్మక రూపం ఉన్నదో అది ఉంటది రెండు ఉంటాయి దానిలో అని చెప్పుకున్నాము ఇప్పుడు సదంశాన్ని తీసేస్తే దాని స్వరూపం ఉంటుంది కదా అవకాశాత్మకం అవకాశం ఇచ్చున్నది ఆకాశం అంటే అవకాశాత్మక రూపం వచ్చేది ఆకాశం ఉంటుంది దుర్నిరూపం ఎట్లయితుంది అని ఈ విధంగా శంకాకారుడు అంటే అప్పుడు తరిహి సతహ విలక్షణత్వా అసదేవ సె మరి సత్కంటే భిన్నంగా ఆకాశం ఉన్నది అంటే ఏమైతుంది ఆకాశము అసత్ అయిపోతుంది అని ఈ విధంగా సిద్ధాంతి అన్నాడు అప్పుడు వాళ్ళంటాడు ఆ సత్కంటే భిన్నంగా ఆకాశము అసత్ అని మీరు చెప్తున్నారు అసత్ ఉండదు ఏమి అవకాశ రూపంలో ఉంటది అసత్ పని ఎందుకుంటది అని పూర్వపక్షి అంటే అప్పుడు పూర్వపక్షికి మల్ల దోషం చూపెడుతున్నాడు సతహా విలక్షణ అసత్వం నాస్తి ఇది వదత సత్కంటే విలక్షణంగా అసత్ అనేది లేదు ఆకాశమునకు సద్పమే ఉంటది అని ఈ వాది అంటే అతనికి ఈ విధంగా దోషం చూపెడుతున్నాడు సత భిన్నంచ చే తవ వ్యాహతిహి సత్కంటే భిన్నంగా అసత్ రూపం ఉండదు ఆకాశము అని ఈ విధంగా అంటే వ్యాఘాతమైతది అంటాడు ఏ విధంగా వ్యాఘాతం అయితే అని అంటే సత్ సే భిన్న హే అవరు అసత్ నహి ఐసే జబ్బు కహే తబు తేరేక తనక వ్యాఘాతడు సత్ కంటే భిన్నం ఉన్నది ఆకాశము కాని అసత్తు కాదు అంటే ఏమైనట్టు తం కదా ఆకాశంలో రెండు అంశాలు ఉంటాయని పూర్వం చెప్పుకున్న దానిలో సద్ అంశాన్ని తీసేస్తే ఇప్పుడు అది సత్కంటే వేరు చేయబడింది కదా సత్తు చేత వేరు చేయబడినప్పుడు అది సత్కంటే భిన్నంగా ఉన్నది అని చెప్పినట్లయింది సత్కంటే భిన్నంగా ఏముంటుంది అసత్యే ఉంటుంది కాని ఆయన అసత్తు కాదంటాడు మరి సత్కంటే భిన్నము అని చెప్పి అసత్తు కాదనంటే ఇది వ్యాఘాత దోషము సత్కంటే భిన్నం అసత్తు ఉంటుంది అసత్తు కాదంటే అది వ్యాఘాతం అయితే సత్కంటే కంటే భిన్నమని చెప్పడంలోనే అది అసత్వం చెప్పినట్లయింది మళ్ళీ అసత్వం కాదనంటే అసత్వాన్ని ఒప్పుకోవడము మరి అసత్వం కాదనడము ఇది వ్యాఘాత దోషం అయితే అని ఈ విధంగా దోషం చూపించాడు పూర్వపక్ష పైన అసత్వే బాణం నే సంఖ్య తుచ్చ విలక్షణత్వాత్ బాణం నా విరుద్ధతే ఇత్యాహ ఇప్పుడు పూర్వపక్షి అసత్య బాణం నశ్యాదు సదు విలక్షణంగా ఈ ఆకాశం అసద్రూపం అయిపోతుంది అని మీరు అంటే ఈ అసత్వ అనేది బాణమే కాదు కదా ఏ విధంగా వంధ్యాసూతుడు అసద్రూపం ఉన్నాడు ఎవరికైనా కనిపించాడా కనిపించలేదు కదా అట్లా ఆకాశము అసత్ అంటే ఆకాశం యొక్క బాణం కూడా కాకూడదు ఆకాశం యొక్క ప్రతీతి కూడా కాకూడదు అని పూర్వపక్షి శంక చేస్తాడు అప్పుడు సిద్ధాంతి సమాధానం చెప్తూ చూడు అసత్ అనే చెప్పడంలో తాత్పర్యము ఇంతకు పూర్వే మనం చెప్పుకున్నాం అసత్ శబ్దానికి వంద్యాసూతాదుల వల్లే నిస్వరూపం కూడా అసత్ శబ్దం చెప్పబడుతుంది మరియు రజు సర్పాదుల వల్లే మిథ్యా వస్తువుకు కూడా అసత్ అని చెప్పబడుతుంది ఇక్కడ అసత్ అనే శబ్దానికి వంద్యాసూతుని వలే కాదు తుచ్చ విలక్షణత్వాత్ బాణం నా విరుద్ధతే అసత్ అంటే వంద్యాసూతుడు వంద్యాశుతుడు అంటే తుచ్ఛము కానీ అసత్ ఇక్కడ ఆ విధంగా అర్థం చేయకుండా మిథ్యా అని అర్థం చేయాలి అప్పుడు ఏమవుతుంది వంద్యాశతాదుల వల్ల కాకుండా దానికంటే విలక్షణ రూపం అసత్వం అంటే మిథ్యా రూపం చేత ఉన్నది కాబట్టి బాణము సంభవిస్తుంది ప్రతీతి సంభవిస్తుంది ఏ విధంగా రజు సర్పము అసత్ అయినటువంటి వంద్యాశృతాదుల కంటే తుచ్ఛము ప్రతీతి అయం సర్ప అని భ్రాంతి కాలంలో ప్రతీతి లేదా ఎందుకు ప్రతీతి అవుతుంది అసత్తి అయితే ప్రతీతి కాకూడదు కదా అంటే తుచ్ఛం అనేటువంటి అసత్తి కంటే విలక్షణం ఉన్నది అంటే బాధ యోగ్యమైనటువంటి మిథ్యారూప అసత్తు ఇది అందుకని ఇది ప్రతీతి అయితే తుచ్చత్వ విలక్షణత్వాత బాణం నా విరుద్ధతే తుచ్చము విలక్షణము రూపంలో మేము చెప్తున్నాము అసత్ శబ్దానికి అర్థము అందుకని ఆకాశము ప్రతీతి అవుటకు ఏం విరోధం లేదు అసత్ అంటే ఆకాశం ప్రతీతి కాకూడదు కదా అసత్ అంటే తుచ్ఛము తుచ్ఛం అంటే వంద్యాసూతాదులు వంద్యాసూతాదుల వలే ఇది కూడా ప్రతీతి కాకూడదు అన్నాడు కానీ అట్లా కాదు అసత్ శబ్దానికి అర్థము తుచ్ఛం అర్థం చేయడం లే మరేమనగా తుచ్చము కంటే విలక్షణం స్వరూపవానం అందుకని బాణం ఒకటకు విరోధం లేదు ఆకాశం ప్రతీతి అవుతుంది అసత్ అని చెప్పినప్పటికీ కూడా బాణం ఒకట ఎందు ఏం విరోధం లేదు అని చెప్పబోతున్నాడు శ్లోకం డెబ్బై భాత భాతు నామా భూషణమ్మా కష తత్ అసత్ భాసమా నన్ మిథ్యా స్వప్న గజాది వత్ అసత్ అని శబ్దానికి ఏమని చెప్పుకున్నావు ఇప్పుడు బాలయోగ్యం స్వరూపవాన్ ఇది అసత్ శబ్దానికి వాచము అందుకని అసత్ అయి ఉండి కూడా భాతి ప్రతీతి అవుతుంది ఆ సదువస్తు అయి ఉండి విన్న రూపం చేత ప్రతీతి అయితే వస్తుంది కానీ ఇది సద్వస్తువు కాదు కదా కల్పిత వస్తువు కల్పితంగా ఉండి ప్రతీతి అయితే మాత్రం ఏమి హాని ఉన్నది కల్పిత వస్తువు ఉన్నప్పటికీ కూడా అధిష్టానానికి ఏమి హాని లేదు భాతీతి చేతున్నామా ప్రతీతి అవుతుంది కదా అంటే కనపడని భూషణం ఇది భూషణమే అంటాడు ఎందుకు ఇది మాయిక ఉన్నది మాయాకార్యం ఉన్నది ఆ ఘటన ఘటన పట్టి చేస్తాం అనేటువంటి ఏదైతే అద్భుత స్వభావం ఉన్నదో అది మాయకు భూషణమే అందుకని మాయాకార్యమైనటువంటి ఆకాశాదులు కూడా ప్రతీతి అవుతున్నాయి బాణం అవుతున్నాయి బాణం అయినంత చేత ఏమి హాని లేదు బాణం అయితే కూడా అది భూషణమే ఎందుకు భూషణం ఉపయోగం ఉన్నది కలిపి వస్తువు కనపడుతున్నది కదా కనపడినప్పుడు ఈ కల్పిత వస్తువు ఇది సత్యం కాదు అని చెప్పి సత్యం ఏంది అని విచారం చేస్తే అధిష్టానమే సత్యం అని తెలుసుకోవడానికి ఇది ఉపాయం అయింది సాధనమైంది ఉల్టా అందుకని ఇది భూషణమే ఏది అసత్ భాషమానం తన మిథ్య ఏది అసత్ ఉండి కూడా ఏది భాషమానం అవుతుందో అది సద్వస్తువు కాదు మరే మనగా మిథ్యా వస్తువై ఉంటుంది ఏ విధంగా అంటే స్వప్న గజాదివత్ స్వప్నంలో కనపడేటువంటి గజ తురగాదులు ఏవైతే మిథ్యా రూపమై ఉండి కూడా బాసమానం అవుతున్నాయి అట్లే ఈ ఆకాశాది ప్రపంచం కూడా అసద్వై ఉండి కూడా బాసమానం అవుతున్నందువలన ఇది మిథ్యా అని సిద్ధయింది మరి అవశేషంగా మిగిలేదేది అధిష్టానమే అధిష్టానావశేషోహి నాశ కల్పిత వస్తున్నా అని చెప్పిన ప్రకారంగా అధిష్టానమే అవశేషమై ఉంటుంది అని డెబ్బై శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము టీకా చూడండి అవిరోధం దర్శయుత్వం మిథ్యావస్థన లక్షణం సదృష్టాంత అయితే ప్రతిదైనా గానీ ఏమ ఆపత్తి లేదు ఏమ విరోధం లేదు అని చూపెట్టుటకు ఎత్ అసద్భాసమానం తొప్న గజాధిపత మిథ్యా అని ఆ అసద్ వస్తు అంటే మిథ్యా వస్తు యొక్క లక్షణము చేసినాడు యత్ వస్తురూపేణ అవిద్యమానం అప్పటి భాషతే తత్ స్వప్న గజాధిపత మిథ్యా ఇచ్చ స్పష్టీకరణ చేసినాడు రామకృష్ణ ఏ వస్తువు అయితే స్వరూపం చేత లేనిదే అయి ఉండి మరి భాషమానం అవుతుందో అది స్వప్న గజాదుల వల్ల మిథ్యా పదార్థమే అయి ఉంటుంది అందుకని ఇది మిథ్యా యొక్క లక్షణం ఏమిటి యద్ అసద్ భాష మానం తిథ్యా అనేది లక్షణం ఏం చెప్పినట్లయింది ఇప్పుడు విచారం చేయగా ఈ ఆకాశాది ప్రపంచం మిథ్యాత్వ నిశ్చయం అవశేషంగా మిగిలేది అధిష్టాన బ్రహ్మమే అందుకని విచారం ఫలం ఏమిటి అని అంటే అధిష్టాన బ్రహ్మ సాక్షాత్కారము అని ఈ విధంగా విచారం ఫలం చెప్పినట్లయింది ఈ విధంగా డెబ్బై శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము మిగతా విషయం రేపటి నుంచి తెలుసుకున్నాము హరి ఓం తో సహనాభవ సహనోనక్వి నావీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి